గురుభ్యో నమరతి స్మృతి నమామి భగవత్పాదశంకర లోక శంకర ఓ ఆప్యాయ మమా ు శ్రోత్రియాణ్వా్రహ్మ ఉపనిషదం బ్రహ్మ నిరాకరయా మహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణస్రకేషత్సే మయి సంతు సంతు శాంతిశాంతి పతతి ప్రం మన థమ ప్రైతి కిత వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం క ఉ దోజునక్తిోక్ ఆచార్యవాన్ పురుషో వేద ఎవరు పురుష అంటే వ్యక్తి అనర్థం మనిషి ఏ మనిషి అయితే ఆచార్యుడు వాడు ఈ తత్వాన్ని తేలిగ్గా తెలుసుకోగలుగుతాడు అనే అభిప్రాయం కాబట్టి ఆచార్యుడు ఆచార్యుడు అంటే పాయింటింగ్ ఫింగర్ అంటారు పాయింటింగ్ ఫింగర్ చూపించేవాడు ఒకటి ఉండాలి సుతరాము మనకి తెలియని వస్తువుని అంతటి మనం చూడలేకపోతాము ఎవరైనా ఇలా చూపిస్తే చూస్తాం కాబట్టి ఆచార్యుడు అంటే ఇది పాయింటింగ్ ఫింగర్ అంటే కానీ ఒక వ్యక్తి పూజకి స్థానం కాబట్టి ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోకూడదు ఎందుకంటే సమాజంలో ఆ విధంగా అర్థం చేసుకున్నట్టుగా మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది ఆ మిస్టేక్ చేయకూడదు తర్వాత ఆచార్యార్ అక్కడ ఇతితో సహా శృతిలో ఉంది అందుకోసం అలా కలిపి పెట్టాను సాధిష్టం ప్రాపదు అని చెప్పి బయట ఇతి కాదు సో ఎనీవే ఆ విద్యా విదిత అంటే జ్ఞానమును సంపాదించినాడు సంపాదించబడినది ఇటువంటి ఏ విధంగానూ ఆచార్యాత్ హేవ ఆచార్యుని వల్ల నుండి మాత్రమే సంపాదించబడిన జ్ఞానము లేకపోతే ఏమవుతుంది అది బుద్ధి స్థాయిలో ఉండిపోతుంది పేపర్ బ్యాగ్ చదివి కొంతమంది అర్థం చేసుకుంటారు వాళ్ళకి చక్కగా విషయమంతా పరిజ్ఞానం వచ్చేస్తుంది కానీ అనుభవం ఉండదు అనుభవంలోకి రావాలంటే ఆచార్యుని వలన పొందబడిన విద్య మాత్రమే అనుభవంలోకి వచ్చి సాధిష్టం ప్రాపత్ సాధిష్టమును పొందుము ప్రాపత్ అంటే ప్రాప్నోతి ప్యాస్టర్స్ ని ప్రజెంట్ లోకి మార్చుకుంటూ ఉండాలి సాధిష్టం అంటే సాధుత్వం అని అర్థం సాధిష్ట అర్థం సాధుత్వము సాధుత్వం అంటే ఏమిటి సాధుత్వం అంటే ఏమిటి ఫలప్రాపకత్వమే విద్యకు మీకు ఆ వ్యాఖ్యలు కనపడతాయి అందుకోసం నేను చెప్తున్నా మంత్రంలో సాధిష్టం అని ఉంటుంది తెలుగు అనువాదంలో సాధిష్టము అని కాకుండా సాధుత్వము అని ఉంటుంది ఎందుకంటే సాధిష్టము అన్నది లౌకిక ప్రయోగం కాదు అది వైదిక ప్రయోగం వస్తుంది కాబట్టి దాని అర్థం సాధుత్వము సాధుత్వం అనగానేమి వీటిని టీకా టీకా అంటే చిన్న చిన్న సహాయం చేసేటువంటిది అనమాట ఇటీ అనుంది ఉంది కదా ఈ అని ఏమిటి అని అని సో శంకర్లు ఇంకా తర్వాత కోర్ట్ చేయలేదు అని నేను విన్నాను అని ఆయన అంటున్నాడు వింటిని అని దాన్ని కంప్లీట్ చేశాను నేను అక్కడ ఒరిజినల్ మీరు చాందోళనలోకి వెళ్ళి చూస్తే ఇటీ అహం అశ్వంగా వం అని ఉంటుంది ఓకే అది ఇటీకర్థం మంచిది తద్విధి ప్రణిపాతేమం చేసే నియమము అంటే అనేక విధాలుగా మీరు జ్ఞానాన్ని సంపాదించటానికి అవకాశం ఉన్నప్పుడు మల్టిపుల్ ఛాయిసెస్ ఉన్నప్పుడు ఒకదాని ఫిక్స్ చేస్తే దాన్ని నియమము అని అంటారు సో పేపర్ బ్యాగ్ కొనుక్కొని చదివేసుకోవచ్చు లేదా గురువు గారి దగ్గర కూర్చుని చదువుకోవచ్చు అలా రెండు ఆల్టర్నేటివ్స్ ఉండగా ఒకదాన్ని ఫిక్స్ చేస్తున్నారు దాన్ని నియమము ఉంటారు మీమాంసకుల నియమము వైయాకరణ వైయాకరణల యొక్క నియమం వేరే ఉంటుంది వాళ్ళ నియమ సిద్ధేసి ఆరభ్యమాన విధి నియమాయభవతి అని వాళ్ళది వేరే వీళ్ళ నియమం ఇది అనేక వికల్పములు ఉండగా ఒకదాని ఫిక్స్ చేసి దాన్ని నియమము ఉంటారు మీమాంసకులు కాబట్టి ఆచార్యుని వల్లనే ఆ శాస్త్రమును అధ్యయనము చేయవలెను అనే నియమము మనకి శృతుల్లో రెండు చూపించారు స్మృతి కూడా అదే చెప్తోంది స్మృతి ఏమిటి భగవద్గీత ఇక్కడ తద్విద్ది ప్రణిపాతే పరిప్రశ్న సేవయా ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని శ్లోకం కాబట్టి వెళ్ళి నమస్కారం చేసి పరిప్రశ్న చేసి సేవ చేసి నీవు విద్యను సంపాదించు అని స్మృతి నియమము కూడా గలదు ఇప్పుడు ఇక్కడ ఉండే ప్రశ్న ప్రతివచనముల యొక్క సందర్భాన్ని వివరించారు కాబట్టి ఎవడో ఒక శిష్యుడు వెళ్లి గురువు గారిని ప్రశ్న అడుగుతున్నాడు అనే సంవాదరూపమైన సందర్భముగా మాత్రమే ఈ ఉపనిషత్తుని మనం తెలుసుకోవాలి తప్ప ఇక్కడికే ఒక మెటీరియల్ సబ్జెక్ట్ మ్యాటర్ అంతా పారాగ్రాఫ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ పెట్టేసినట్టుగా అలా అనుకోవడానికి వీల్లేదు క్షిద్గురు బ్రహ్మనిష్టం విధివేత ప్రత్యాత్మవిషయాద్రామ్యన్ అభయ నిత్యం శివం అచలం ఇచ్చన్ పచ్చాచితికల్ప్య ప్రశ్నస్వం ఈ ప్రశ్న వేసిన వాడు ఎవడో ఏమీ తెలియనివాడు వెళ్ళి వెళ్ళి ప్రశ్న వేసాడు అని అనుకోరాదు అలాంటి ప్రశ్న వేస్తారా ఏమీ తెలియనివాడు వెళ్ళి ఏమీ తెలియనివాడు వెళ్ళి ఏం ప్రశ్న వేస్తాడు నా కార్ నెంబర్ ముప్పై రెండు దాన్ని అది నాకు మంచిగా ఉంటుందా ఉండదా చెప్పండి అని అడుగుతాడు అలాంటి ప్రశ్న వేస్తాడు నా చేతిలో రేఖ ఇలా ఉంది అలా ఉంది దీంట్లో ఏది మంచి ఏది ఇచ్చాడో చెప్పండి అంటాడు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు అంతే తప్ప యోగ్యమైన ప్రశ్న వేసే వేసేవాడు కూడా అరుదుగా ఉంటారు కాబట్టి ఉపనిషత్తులో ఇక్కడ ఎవరో ఒక ఆయన ప్రశ్న వేస్తున్నాడు అంటే ఆ ప్రశ్న వేసేవాడు ఎలా ఉంటాడో శంకరులు ఊహించి మనకి చెప్తున్నారు ఇది కల్ప్యతే నేను నాచేత ఊహింపబడుతోంది అనర్థం ఆయన ఖచ్చితం ఒకడు ఎవరో ఒకడు పుసైబిలిటీస్ ఎటువంటి కానీ లక్షణాలు ఏముంటాయి ప్రత్యేగాత్మ విషయాత్ అన్యత్ర శరణం అపశ్యం వారొక సత్యాన్ని తెలుసుకున్నాడు ఏంటంటే మనకి జీవితంలో శోకము భయము గలవు ఈవృత్తి భయ నివృత్తి మనకు కావాలి ఈ రెండూ కూడా శోక నివృత్తి భయ నివృత్తి అనేవి అంతరతమైన ఆత్మస్వరూపం నుండి మనకి లభించాలి తప్ప ఇంకో ఉపాయము లేదు అని వాడు తెలుసుకున్నాడు అన్యత్ర శరణం అపశ్యం వాటి దర్శనం ఎలాగంటే దేనిని మనం శరణు వేడాలి సాధారణంగా శోకము భయము అందరికీ ఉంటాయి దీని నుంచి విముక్తి కోరి వాటిని దూరం పెట్టడం కోసం జనులు ఎన్నింటినో శరణు వేడుతూ ఉంటారు చాలామంది దేనిని శరణ వేడతారు ధనాన్ని శరణ వేడతారు మన లోకంలో చూస్తాం యంగ్ పీపుల్ అందరూ కూడా బాగా డబ్బు సంపాదించాలని హడావిల్లో ఉంటారు ఎందుకంటే బాగా డబ్బు సంపాదిస్తే తర్వాత మనకు అన్ని కష్టాలు ఏమి ఉండవని వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళ కష్టాలన్నీ బాగా డబ్బు పోగు చేశా కానీ ప్రారంభం వాళ్ళు సుఖమయమైన జీవితము డబ్బు పోగుబడక తర్వాత అన్ని కష్టాలే అంతే సో ఇంకా తర్వాత సుఖమనేది వాడికి వాడు బతుకులో సో ఏమైంది ధనము ఆ జ్ఞాన ధనము రండి మీతో చెప్పబెట్టకుండా క్లాసుకు వచ్చేశారు ఆ కుర్చీ దగ్గరకు తీసుకోండి కింద కాదు కుర్చీలో ఆ మాట నేను చెప్పింది వినండి కూర్చోండి అలా కూర్చోండి అలవాటు చేసుకోండి పర్వాలేదు కూర్చోండి వారు అనంత లక్ష్మి గారిని చాలా గొప్పవారు వారు కాకినాడలో ఉంటారు అక్కడ శ్రీరామకృష్ణ సేవా సమితికి తరచుగా వస్తూ ఉంటారు కూడా మంచి సో అన్యత్ర శరణం ఇతరమునందు రక్షణ శరణం అంటే రక్షణ శరణం గృహరక్షిత్రోహో అనే అమరణిఘంటు శరణం అంటే ఇల్లు రక్షించువాడు లేతే రక్షించేది అని అర్థం సో మనకి రక్షణ ఎక్కడ లభిస్తుంది ధనమునందు లభించదు అన్యత్ర శరణం అపశ్యం అధికారమునందు లభించునా లభించదు తర్వాత భోగములందు లభించునా లభించదు కర్మల యందు లభించునా లభించదు భేదపూర్వకమైన ఉపాసనలు ఏవో ఉపాసనలు ఉంటాయి ఉపాసనలు మూడు రకాలు తామస రాజస సాత్విక ఉపాసనలు సో వీటిల్లో ఈ తామసోపాసనలు రాజసోపాసనలు ఏమీ ఉపాసన లేని దానికంటే కూడా కణాకష్టం అంతకంటే కూడా వర్సు అంతకంటే ఏ ఉపాసన లేకుండా ఉండడమే మంచిది తామస రాజస ఉపాసనలు చేయుట కంటే అవి మరీ సంసారంలోకి లోతుల్లోకి తీసుకుపోతాయి కాబట్టి ఉపాసన వలన భేదపూర్వకమైన ఉపాసన వలన మనకి రక్షణ లభించునా లభించదు అని వారికి తెలుసు అప్పుడు వచ్చి ప్రశ్న అడుగుతాడు లేకపోతే అడగడు మన ఎక్కడ లభిస్తుంది ప్రత్యేగాత్మయందు మాత్రమే మనకి రక్షణ లభించును ప్రత్యేగాత్మ విషయా అన్యత్ర సో అంతరతమైన ఆత్మ కంటే ఇతరమునందు మనకు రక్షణ లభించదు అని తెలుసుకుని వాడు వచ్చాడు ఇది అధ్యాత్మ విద్య కదా అందుకోసం అధ్యాత్మ వచ్చాడు అటువంటి వాడు తర్వాత వాడు కోరీదేమిటో తెలిసిన అభయం నిత్యం శివం అచలం ఇచ్చని దానిని కోరుతున్నాడు వాడు అభయమును కోరుతున్నాడు నిత్యమైన వస్తువును కోరుతున్నాడు శివం మంగళకరమైన వస్తువును కోరుతున్నాడు అచలం వినాశము లేని వికారములు లేని వస్తువును కోరుతున్నాడు జనులు కోరేవి అలా ఉండవు జనులు ధనాన్ని కోరుతారు అది చంచలము అలా వస్తుంది ఎలా పోతుంది స్వర్గము అటువంటిదే భోగములు మరే అధ్వానం తర్వాత జనులు అధికారము ధనము కోరతారు అవి అమంగళములు కూడా వాటిలో మాంగళ్యమే ఉంటుంది అవసరాన్ని నుంచి మూట డబ్బు మూట కడితే అది ఎన్నెన్నెన్నో హాని హానిని ఎంతో హాని పట్టుదక వస్తుంది మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమ అన్నాడు తల్లికి కొడుక్కి విరోధం ఎలా అనుకుంటున్నారు ఎప్పుడైనా గమనించారా మీరు ఇవి ట్రెడిషనల్ సోకాలిడ్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ లో తల్లికి కొడుక్కి పడదు తల్లికి కొడుక్కి పడకపోవడం వేరే ఆ సందర్భంలో తల్లికి కొడుక్కి ఎందుకు పడదో తెలిసిన తల్లి ఇంత బంగారం మూట కట్టుంది కాసుల పేరు కంటే వడ్డానం ఉంగరాలు ఓ యాభై తులాలో వంద తులాలో బంగారం మూట కట్టుతుంది ఇప్పుడు ఆవిడ కాటికి కాల్చాచు కూర్చుని ఉంది ఇంకా కాటికి వెళ్ళిపోతుంది ఎప్పుడో ఇంకా ఎంతో ఇంకా మిగలదు అయిపోయింది ఆవిడ జీవితం అయిపోయింది ఈ బంగారం ఏం చేయాలి ఆవికి కూతుర్లకు ఇవ్వాలని ఉంటుంది కొడుక్ ఏమైనా నా దగ్గర ఉంటుంది నా పిల్లలు సేవ చేస్తూ ఉంటే నా పిల్లానికి ఇవ్వాలి కానీ కూతురికి ఇస్తానంటుంది ఇది ఏమిటి అని అది ఎందుకని కొడుకు భార్య చెప్పి పెడుతుంది చూడు సేవను ఏం బంగారం కూతురికి ఇస్తుందిట మీ అమ్మ మీ అమ్మ లక్షణం చూసావ నువ్వు అని చెప్తుంది స్టోరీ రిపీట్స్ ఎన్ టైమ్స్ గైన్ అండి గైన్ అండి గైన్ అండి గైన్ ఈ స్టోరీ రిపీట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఆవిడ బ్రతుకుండగా దాన్ని సెటిల్ చేయాలి కదా ఆవిడ సెటిల్ చేయదు అలా పెట్టు కూర్చుంటుంది బంగారం అంటే కూడా అంటే మెళ్ళలో పెట్టుకుంటుండే కాదు మెడలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఓ పెట్టిలో పెట్టుకుంటుంది ఆ పెట్టి తానుంచి తన దగ్గర పెట్టుకుంటుంది పెద్దవిడే ఈో కొడుకు కోళ్ళలో సేవ చేస్తూ ఉండాలి అన్నిటికేమో బంగారం మాట మాట్లాడదు వీళ్ళు ఉడికిపోతూ ఉంటారు మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమ కాబట్టి ఈ సంసారమంతా ఇది అమంగళం దీంట్లో అసలు మాంగళ్యమనేది లేనేలేదు ఇదంతా అమంగళం కాబట్టి వాడు మంగళప్రదమైనది ఏది అని ఆలోచించి ఆత్మవస్తువు మాత్రమే శివము శివ మంగళప్రద చిదానందరూప శివోహం శివోహం అవో అటువంటి శివము ఆయన ఆత్మతత్వాన్ని వాడు కోరి దాన్ని వాడు కోరుతున్నాడు కాబట్టి వాడు కశ్చిత్ ఒక అనొకడు వాడెవడు అన్నది ముఖ్యం కాదు వాడు ఏం కోరుతున్నాడు అన్నది ముఖ్యం ఏం కోరుతున్నాడు అన్నదంటూ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ నెగిటివ్ ఏమిటి ప్రత్యేగాత్మ విషయాదన్యత్ర శరణమ పశ్యన్ పాజిటివ్ ఏమిటి అభయం నిత్యం శివం అచలం ఇచ్చన్ పచ్చ ఆ విధంగా వెళ్ళి గురువు వద్దకు వెళ్ళి కోరినాడు అని ప్రశ్నిస్తు ప్రశ్నించను అని మనం కల్పించుకోవాలి అక్కడ శిష్యుడు గురువుల యొక్క వివరణ ఏమీ లేదు ఈ ఉపనిషత్తులో ఆ భాగం అంతా మనం కల్పించుకోవాల్సి ఇది కల్పితే మనం వాక్య భాష్యం చదువుకోవడమే ఓకే వాక్య భాష్యం నేను అధికర్లేదు అది మీ అంతటమే చదివేసుకోవచ్చు పద చెప్తే చాలు ఓకే వాక్య భాష్యం ఇంకే శంకరులు రాశారని పేరు అది ఏ శంకరులు అది ఏ శంకరులు పదభాష్యం రాసిన శంకర్లు కాదు ఇంకా చాలామంది శంకరులు ఉన్నారు మరో శంకరుల వాళ్ళు రాసినారుతతి ప్రేషితం మనహా అది మొదటి ప్రశ్న మనహా పతతి పతతి అంటే ప్రవర్తతే ఇలా తెలుగులో తరువాదం చెప్పంటారా పతతి అంటే ఉరుకుతున్నది పద్ధతి అంటే మనస్సు ఉరుకుతోంది విన్నదా ఎప్పుడన్నమాట మనస్సు ఉరుకుతోంది ఉరుకుతోంది అంటే తేన ప్రేషితం ఎవడైనా కురడు ఉరుకుతున్నాడు అనుకోండి ఎలా ఎక్కడికి రా ఉరుకుతున్నావు ఎవరు పంపించారు పంపిస్తే ఉరుకుతూ ఉంటాడు ఈ పిల్లలు గ్రామాల్లో పిల్లలు ఎవరో పని మీద పంపిస్తే ఏదో ఒక కిల్లీ తెచ్చి పెట్టమనో సిగరెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టమనో చెప్పి పని పని మీద పురానిస్తే వాడు పరిగెత్తుతున్నాడు ఎలా ఉరుకుతున్నావు ఎవడి చేత పంపించబడి నియోగించబడి ఉరుకుతున్నావు సంస్కృతంలో కర్మ ప్రయోగం అధికంగా ఉంటుంది ఓకే తెలుగులో ఎవరు ఎవరు పంపించారు నేను పరిగెత్తుతున్నావు అని అడిగినట్టుగా సంస్కృతంలో కేన ప్రేషికం ఎవడి చేత నియోగించబడి ప్రేషణ అంటే ప్ర ఇష ఇషధాతువు ఆ ఇషాతువు నుంచి కొంత చర్చ ఉంది కొంచెం మీరు ఓపిక పెట్టాలి పెడితే తెలుస్తుంది అక్కడ వివరణ కూడా నేను ఇచ్చాను ఎవరి ప్ర ఇష అంటే ఇచ్చాయా కోరిక కానీ ఉపశ్రద్ధ పెట్టేప్పటికీ అర్థం మారుతుంది కాబట్టి ప్రేష అంటే నియోగించుట ఈ ప్రేష అనే మాట యజ్ఞంలో కూడా వాడతారు యజ్ఞంలో ఏదో హోతో హోతోయడో ఒక రుత్విక్కు లేకపోతే అధ్వర్యుడు ఆయన ప్రేరేపిస్తాడు హోతనే దేవతను ఆహ్వానించబోయ్ అని ప్రేరేపిస్తారు ఆ ప్రేరేపించడానికి వాక్యం ఉంటుంది సో ఏదో అగ్నిం అవాహయా అనేదో అలా ప్రేష చెప్తారు ప్రేష అంటారో నాకు సందేహమే వెరిఫై చేయాల్సి ఉంటుంది వాటెవర్ ప్ర ఇష ఇక్కడ అంటే ప్రేరేపించుట నియోగించుట అంటే కమాండ్ ఇంగ్లీషులో కమాండ్ సో ఈ మనస్సు ఉరుకుతోంది కదా ఎవరి చేత లేక దేని చేత కైనా అంటే ఎవరో కూర్చునే చెప్పక్కర్లా ఏదో ఒక తత్వము అని కూడా చెప్పచ్చు దేని చేత ప్రేరితమై ఉరుకుతోంది అని అయితే ప్రేషితం ఇంతేకాకుండా ఇషితం ఇప్పుడు ఈ ప్రేరేపించుట యొక్క స్వరూపం ఎట్టిది ప్రేరేపించుట రెండు రకాలు వాడిని పిలవడం ప్రేరేపించుట లేక నియోగించుట వాణ్ణి పిలిచి ఏదైనా నువ్వు చెయ్యి అని చేయించుట కారయితృత్వము అంటారు చేయించుట దాన్నే హేతుకర్తృత్వము అని కూడా అంటే మనిషిని పిలిచి పని చెప్పడం ఎప్పుడు కూడా మనిషిని పిలిచి మీరు పని చెప్పారనుకోండి వాడికి నచ్చద్ధది అలా ఓసారి చేస్తాడు రెండు సార్లు చేస్తాడు అందుకని ఎక్కువ పిలిచి పని చెప్తూ ఉంటే చేసేవాడికి కూడా ఇష్టం ఉండదు కొంతమంది ఎలా ఉంటారంటే అలా కనుగొండప్పుడల్లా పని చెప్పరు కొంతమంది కనబడ్డప్పుడు అలా పని చెప్తారు అలా కనపడుతూనే ఓ పని చెప్పేస్తారు వీడు కనబడ్డాడు కదా ఇంకా మళ్ళీ దొరుకుతాడు దొరకడానికి పని చెప్పాడు అలాగే ఎవడైనా అలాగే ఇక్కడ పరిస్థితి అలా ఉండక్కర్లేదు అలా ఉండదు కూడా కైనా ఇషితం ప్రేషితం రెండు పదాలున్నాయి దాని స్వారస్యాన్ని మీకు చెప్తున్నా ఇషితం ప్రేషితం అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను ఎవరైనా పిలిచి వెళ్ళి ఒక కప్పు తీ తెచ్చి పెట్టు అని చెప్పాను అనుకోండి వాడు ఉరుకుతున్నాడు అనుకోండి అది ప్రేషితం కానీ నేను అలా చెప్పను మాములుగా కూర్చొని పుస్తకం చూసుకుంటూ ఉంటాను పుస్తకం చూసుకుంటూ ఉంటే వాడు నా లక్షణం చూస్తాడు వీడు పొద్దున్న లేచాడు స్నానం చేశాడు టిఫిన్ కూడా తిన్నాడు పుస్తకం చదువుకుంటున్నాడు వీడికి టీ తాగే అలవాటు ఉంది టీఎం ఇచ్చ కూడా కలదు కాబట్టి మనం వెళ్ళేసి టీ తీసుకొచ్చేస్తే వాడు తాగుతాడు అని అదంతా వాడు మనస్సులో భావన చేసుకుని ఉరుకుతున్నాడు అంటే ఏమిటనమాట నేను నేను నియోగించటం లేదు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి నియోగించటం లేదు కానీ టీఎందు కేవలము ఇచ్చ మాత్రమే గలదు అది కూడా నేను పైకి చెప్పను నాకు టీఎందు ఇచ్చగలదు వాడు తెలిసేసుకుని వాడు నియోగిం ఆ ఇచ్చ ఆ జ్ఞానం చేత నియోగింపబడిన వాడై వారికి తెలిసింది కదా నా ఇచ్చ నా ఇచ్చ వాడికి తెలిసింది ఆ ఇచ్చయే వాడిని నియోగించేసింది వాడు ఉరికేస్తున్నాడు ఉరికేసి అటీపట్టు రక వచ్చారు చూసారా ఇప్పుడు ఇషితం ప్రేషితం రెండు పదాల స్వారస్యం కాబట్టి ఈ రెండో పద్ధతులు చూసారా దాన్ని జనులు వ్యతిరేకించరు ఎందుకంటే వాడి వాడి మనస్సులో ఏముందో వాడు పైకి చెప్పడు ఇచ్చ వాడి ఇచ్చని మీరు తెలుసుకుని చేయడమే తప్ప వారంతా వాడు నిరోధించేది ఉండరు కాబట్టి దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ వెల్ కొంతమంది వాళ్ళ ఇచ్చల దయచే నువ్వు తెచ్చిపెట్టు అది తీసుకురా ఈ పని చేయ అని చెప్తూ ఉంటారు చెప్తా ఉంటే వాళ్ళు పారిపోతారు వాళ్ళు కనపడరు ఎనీవే మనస్సు అది అలా ఉరికేస్తూ ఉంటుంది వస్తువుల మీదకి లౌకిక విషయాల మీదకి లేక సంసారంలో ఉండే విషయాల మీదకి ఉరికేస్తూ ఎలా ఉరుకుతుంది ఎవరిలో ఒకళ్ళు దీన్ని పని కట్టుకుని నియోగించినట్టుగా ఉరికేస్తుంది కానీ ఆ పని కట్టుకుని నియోగించి వారు ఒక ఒక ఒక కర్తృత్వాన్ని పెట్టుకుని నియోగించినట్టుగా కాదు కేవలము ఇచ్చా మాత్రము చేతనే ఈ మనస్సు ప్రేరితమై ఉరికేస్తూ ఉంటుంది అలాగా అది ఎవరు తేనెషితం పద్ధతి ప్రేషితం మన అర్థమైందండి ఇషితం ప్రేషితం ఇక దీంట్లో ఇంకో వ్యాకరణ విష్యూస్ ఉన్నాయి అవి కూడా చెప్తాను భాష్యం కేస్తకంలో మంత్రగత పదములు హైలైట్ చేయబడి ఉంటాయి దానికి భాష్య వ్యాఖ్యానము మామూలు ఫాంట్లో ఉంటుంది బోల్డ్ ఉండదు ఇది అన్ని సౌకర్యాలు కేనా ఉచితం అక్కడ మంత్రంలో ఉన్నాయి కదా కాబట్టి అది అది కొంచెం బోల్డ్గా ఉంటుంది మళ్ళీ కేనా బోల్డ్గా ఉంది ఎందుకంటే మళ్ళీ కేనా అన్నది మళ్ళీ మంత్రగత పదం కదా క్రా ఇషిత అభిప్రేత్యం మన పతతి అని మీరు అలా పెట్టుకోవాలి అన్వయ్యత ఓకే మనహ అనే దాన్ని కేన ఇషితం మనహ అని పెట్టి పతతి అని పెట్టాలి అంతేగాని కేన ఇషితం పతతి మనహ అని అలాగే పెట్టుకోకూడదు ఓకే కేన ఇషితం మనహ పతతి అని ఆ వాక్యం వాక్యములో ఉండే పదములను అలా కలుపుకోవాలి మనస్సు ఉరుకుతోంది అంటే దేనిమేమికు ఉరుకుతుంది స్వ విషయం ప్రతి మనస్సుకి ఎప్పుడు విషయం ఉంటుంది ఆ విషయం ఓ పనిచేయండి తెరిచిపెట్టండి తెరిచిపెట్టి ఆ చిరత వేయండి అడుగు అది తెరవకండి అది తెరవకండి అడుగున చిరట వేయండి ఇప్పుడు గాలి వస్తుంది కూర్చోండి పర్వాలేదు పర్వాలేదు స్వ విషయం ప్రతి తన విషయమును గురించి ప్రతి అంటే అభిముఖముగా మనస్సుకు విషయం ఉంటుంది మనస్సుకి మనస్సు అనేది ఒక ఒక ఎంటిటీ అది చేసి పనేమిటి మననము ఏమండి దేనిని మననము చేస్తుంది దాన్ని మంతవ్యము అని అంటారు దాన్నే విషయము అంటారు కన్నుకు విషయమేమిటి రూపము చెవికి విషయమేమిటి శబ్దము మనస్సుకు విషయమేమిటి మంతవ్యము మనస్సు దేనిని గురించి సంకల్పిస్తే అదే దానికి విషయము కాబట్టి ఇప్పుడు మనస్సు హఠాత్తుగా వీడికి ఉండు ఉంది ఢిల్లీ గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు మనస్సు దేని మీద గురికినట్టు ఢిల్లీ మీద గురికింది అంటే ఢిల్లీ ఏమిటనమాట మనస్సుకి విషయమైనది కాబట్టి ఈ విధంగా మనస్సు తన విషయముల మీదకి ఉరుకుతూ ఉంటుంది ఓకే సో ఎవని చెన కర్త అంటే అక్కడ కర్తృత్వం భోత్రత్వం కర్త కాదు వ్యాకరణం కర్త అదే కర్తరి తృతీయా అని సూత్రం ఒకటి అనభిహితే కర్తరి కర్త గనక నిర్దేశించబడకపోతే అప్పుడు తృతీయా వస్తుంది ఇషితం అనే చోట ఆ క్తప్రత్యయము చేత ఈ క్ తప్రత్యయం అన్నది కర్తని చెప్పదు అది భావాన్నే కర్మనే చెప్తుంది తయోరేవ కృత్యత కలర్థ అనే సూత్రం ఒకటి ఉంది కృత్యప్రత్యయములు క్తప్రత్యయము కలర్థ ప్రత్యయములు ఇవి మూడు రకాల ప్రత్యయాలు ఇవి భావకర్మనోరేవ సుహు భావార్థంలోనూ కర్మ భా భావే ప్రయోగంలోనూ కర్మని ప్రయోగంలో మాత్రమే వస్తాయి అవి కర్తను చెప్పవు కాబట్టి ఇషితం అంటే కోరబడినది అని ఉందనుకోండి కోరబడినది అంటే కర్మ చెప్పబడింది క్రియ చెప్పబడింది కానీ ఎవరి చేత కోరబడిందో చెప్పలేదు కర్తను చెప్పలేదు కాబట్టి అటువంటి చోట కర్తకి తృతీయ విభక్తి వస్తుంది కాబట్టి కహ కర్త ఏంటంటే ఏ విభక్తి వేయాలి తృతీయ విభక్తి వేయాలి కేనా అది ఆయన చెప్తున్న అంటే ఆయన కర్తా భోక్త వేదాంత కర్త భోక్త కాదు అది ఓకే అర్థమైతే అది ఇదంతా మీకు తెలుగులో రాదు ఏ కర్త సే కొత్త పడేదయని ఉంటుంది అక్కడ మరి ఇదంతా తెలుగులో వస్తుంది ఏదో కొంత వస్తుంది కేన కర్త ఇషితం ఇషు ధాతువు తా ప్రత్యయం తా ప్రత్యయం అంటే ఆ క్వర్ణం పోతుంది అది మార్కరు అది ఏం చేస్తుందంటే అయిష్టలో ఉండే వికారానికి గుణము వృద్ధి రాకుండా అడ్డుపడుతుంది కాబట్టి ఇష్యూ ఇష్యూగా మిగిలిపోతుంది అందుకోసం ఆ కా వచ్చింది మంచిది కా తీసి పారండి ఇంకేముంటుంది ఇష్యూ తా ఉంటుంది ఇష్యూ తా అని ఈ తాకి ఇడా వస్తుందా రాదా మీరు కొన్ని ఓపిక పట్టాలి తా అన్నది ఆర్ధధాతుక ప్రత్యయము ఎంత అర్థమైతే ఎంత అర్థం అవుతుంది వినేసి ఊరుకోండి ఏ ఆర్భధాతుక ప్రత్యయము నాకు ఇడాగమం వస్తుంది అది వలాది అయినట్లయితే తా అనేదానికి ఇడాగమం వస్తుంది ఇడాగమం వస్తే ఈత అవుతుంది ఈత ఓకే ఇప్పుడు ఇష్ ఇతా కలిపితే ఇషిత అయింది కానీ పాణిని చెప్పిన దాని ప్రకారం ఇష్యు మీద రావడానికి వీల్లేదు ఇష్టమో ఇడాగమం రాలేదనుకోండి ఎప్పుడేమవుతుంది ఇషు తా షకారం పక్కన ఉండే తా తా అవుతుంది శునాష్ఠుఃమవుతుంది ఇష్ట అవుతుంది కాబట్టి ఇడాగమం వస్తే ఈ శీత ఇడాగమం రాకపోతే ఇష్ట ఇప్పుడు క్రూ ధాతూ ఉందనుకోండి క్రూ క్రూ మీద ఇడాగమం రాదు క్రూత ఏమండి క్రూని కర్మని ప్రయోగంలో కారీ చేశారనుకోండి నిత్య చేసి ఖారీ చేశారనుకోండి అప్పుడు తా వస్తుంది ఓకే ఇడాగమం ఇంకో సందర్భం కారి చేస్తే కావచ్చు అక్కడ అక్కడ కూడా ఇంకా పోలేండి ఆ దృష్టాంతం వద్దు మరో దృష్టాంతం ఏదైనా చూసుకోండి ఇంకో దృష్టాంతంలో ఇప్పుడు గమ్ త గంత ఉంటుంది గత ము కూడా గత అని ఉంటుంది గమ్ త్రూ త వీటిలో ఎక్కడ రాలేదు ఇంకా ఇడాగమం వచ్చిన దృష్టాంతాలు చెప్పాలి కదా మీకు భుజుత ఇడాగమం రాలేదు భుక్త పఠుత పఠిత పఠుత పఠిత ఇడాగమం వచ్చింది పఠుత పఠిత పఠిత అంటే చదువబడినది ఇడాగమం వచ్చింది కదా పఠుత పడింది పతిత పతూత పతిత ఇరాగం వచ్చింది కాబట్టి కొన్ని ధాతువులకి పక్కన తా పెట్టినప్పుడు ఇరాగం వస్తుంది కొన్నింటికి రాదు రాని వాటికి దృష్టాంతం ఏమిటి కృత గత ముత రాని వాటికి దృష్టాంతాలు వచ్చి వాటికి దృష్టాంతం ఏమిటి పతిత పఠిత ఇత్యాది ఓకే ఇప్పుడు ఇష్యు దగ్గర రావాలా అక్కర్లేదా న్యాయంగా రావకూడదు రావకూడదు మరి ముందే మంత్రంలో అంటే దాన్ని ఛాందస ప్రయోగం ఉంటారు వేద ప్రయోగం అలా ఉన్నది మనం ప్రయోగిస్తే అలా ప్రయోగించాలి ఇష్టం అని ప్రయోగించాలి అంచేతనే భాష్యతారులు ఏం రాశారు ఈ సీతం అర్థం ఏమిటి ఇష్టం అంటే ఆయన అయ్యి తీసేశారు ఈ సీతమ్మని ఉన్నప్పటికీ మీరు ఇష్టం అర్థం చేసుకోండి ఇష్టం అంటే ఇచ్ఛ చేయబడినది కోరబడినది అని దానికి ఇప్పుడు అర్థం చెప్తున్నారు అభిప్రేతం సత్ అని అర్థం అంటే వాడికి అభిప్రాయం ఉంది టీ తాగాలనే అభిప్రాయం టీ ఒకప్పుడు టీ తెచ్చిపెట్టు అని అండవు అండవు ఏ తెచ్చిపెట్టకపోతే ఏమనుకోడు కూడా తాగకపోతే ఏం కష్టపడ్డా కూడా అలా కూర్చొని ఉంటాడు టీ తాగాలనే అభిప్రాయం ఉంది ఖాయంగా ఉంది ఆ అభిప్రాయాన్ని తెలుసుకుని అని చేత మరి ఇంగితాన్ని తెలుసుకుని సేవ చేసేవాళ్ళు అంటారు ఇంగితమును తెలుసుకుని ఎందుకంటే పెద్దలు అన్ని సందర్భాల్లో నాకు ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు అని చెప్పరు ఎందుకు చెప్పరంటే పూపమే వాళ్ళ కుర్రాళ్ళు వాళ్ళకి పని చెప్పడం ఎందుకు అని మొహమాట మోమోటమే ఒకటి ఉంటుంది మోమోటం ఉంటుంది అంటే చెప్పాలనున్నా కూడా కంట్రోల్ చేసేసుకుంటారు చెప్పరు ఒకప్పుడు అసలు చెప్పాలనిపించరు పని చెప్పడం మనం అని ఊరుకుంటారు కానీ అభిప్రాయం ఉంటుంది ఇది అలా అభిప్రేతం సత్ అభిప్రాయం ఈ మనస్సు దీని మీదకి ఉరకాలి అనే ఇచ్చ ఉన్నప్పుడు ఈ మనస్సు ఉరుకుతుంది అలా తీసుకోవాలంటే ఓకే అభివృద్ధి శిష్యుడు అంటే ఇంగితమును తెలిసి సేవ చేస్తాడో వాడు గురువు శిష్యుడు అనక్కర్లేదు భార్యాభర్త కూడా ప్రియుడు ప్రియురాలు ఇంగితమును తెలిసి చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రియుడు ప్రియురాలు సందర్భాల్లో మామూలుగా కళిదాసాదులు బాగా వర్ణిస్తారు ఆ ఇంగితమును ఆ స్త్రీ ప్రేమగలదైతే పురుషుని యొక్క ఇంగితాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆమె అనుకూలంగా చేస్తుంది పురుషుడు కూడా వీడు ప్రేమ గలవాడైతే ఆవిడ చెప్తుందా సిగ్గుపడుతుందా ఆవిడ నాకు ఇది కావాలి నాగు కావాలి ఉంగరం కావాలని చెప్పదు కానీ ఇచ్చి అభిప్రాయం ఉంటుంది అది వీడు తెలుసుకుని వీడు ఆవిడికి సర్ప్రైజ్ చేయాలి దీని మీద శ్రీపాద సుబ్రహ్మణ్యం ఉత్సాహం ఉంటే సాహిత్యం మీద మరి మీరు ఏమైనా చదవచ్చు శ్రీపాదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక కథ రచయిత ఆయన చాలా గొప్పపడాడు కథను బాగా రాస్తాడు ఆయన పుల్లంపేట జరీ చీర అని ఒక కథ రాసినట్టు చిన్న కథ అందమైన కథ దాంట్లో ఏమవుతుందంటే పండగ వస్తుంది పండగ వస్తే ఈ భార్య అప్పుడో పావుల ఇప్పుడో అణ రూపాయి అలా కూడబెట్టి రూపాయి ఎంతో పోగేస్తుంది ఆ రోజుల్లో పోగేసి ఒక గావంచా కొని దాస్తుంది గావంచా అంటే పంచేలాంటిది కొని దాచిపెడుతుంది సంక్రాంతి నాడు భర్తకి ఇవ్వాలి అని ఎందుకంటే భర్త కష్టపడుతున్నాడు జీతం తక్కువ ఖర్చు ఎక్కువ కాబట్టి ఉన్నవాటితోటే ఆ పాత చుక్క పాత పంచతోటే కష్టపడుతూ ఉంటాడు ఆయనకి మనం కొత్తతో ఒకటి కొని పెట్టాలి అని ఆ పోపుల డబ్బాలో దాచుకున్న దానితోటి గోవిందా కొని దాచిపెట్టుకుంది భార్య పాపం కష్టపడుతుంది నా జీతం తక్కువ అయినా కూడా కోరికలేం కోరటలేదు ఎప్పుడు చేత కూడా కొనమని అడగదు కానీ మనస్సులో ప్రేమ ఆ ఇచ్చ ఉంటుంది కదా అని ఆయన అక్కడ వచ్చిన బోనస్ ఏదో వస్తే పది రూపాయలు అది వచ్చిన సంగతి చెప్పకుండా దాచిపెట్టి సంక్రాంతిగా ఆయన ఆయన ఆ పుల్లంపేటలోనేసిన జరీ చీర కొనుక్కొస్తాడు అనిపి పుల్లంపేట చీరలని అది చాలా ప్రశస్తి సో పుల్లంపేట జరీ చీర ఆయన కొనుక్కొస్తాడు రహస్యంగా దాచిపెట్టి సడన్ సంక్రాంతి పండగతో ఆయన చీరావి దగ్గర పెడతాడు ఆవిడ సరిగ్గా అదే సమయానికి గావల్స ఆయనకి ఇస్తుంది ఇది కథ మరి ఈ కథని ఆ కవి ఎంత మధురంగా దాన్ని అల్లుతాడంటే అల్లితే సాహిత్యం ఉండి ప్రీతి గల వాళ్ళకి అది తెలుస్తుంది మంచిది సో ఇక్కడ అభిప్రాయం ఉంటుంది తప్ప వినియోగించడము ఉండదు అని అర్థం చేసుకోవాలి ఓవరాల్గా మీరు అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంకా వ్యాకరణం గురించి చెప్తున్నారాయణ इशेह इशे आभीक्षण्या इह इपड़ो गम्यूतम अनगाने मुखम चूड़ने कोकरण चुनाल की प्रकृति प्रत्यय विभाग ने चलू उ అది తప్రత్యయము తా అని తెలుస్తుంది ఇదాగమొ వచ్చిందని తెలుస్తుంది ఇంకా ధాతువు ఇష్ అని ఉంది ధాతువులు పది గణములు దశగణములు వీరు విన్నారు కదా భువాదయతో మొదలుపడుతుంది భూ అని మొదలవుతుంది భువాదులు దాని తర్వాత అదాదులు అదభక్షణే అని అలా పోతూ ఉంటాయి పదవి ఈ పదిలో ఇష్ అనే ధాతువు మూడు చోట్ల ఉన్నది మూడు గణములలో ఉన్నది సో మూడు చోట్ల ఉంది ఇష్యూ అలా ఉంటాయి అంటే ఒక్కో గణంలో అదే ధాతువుకి అర్థం వేరే ఉంటుంది దాని రూపం కూడా వేరే ఉంటుంది ఓకే ఇప్పుడు విద్యు అలాగే ఉన్నది విద్యు కూడా రెండు మూడు చోట్ల ఉన్నది కొన్ని ఒక్కచోటే ఉంటాయి భూము ఒక్కచోటే ఉన్నది కానీ ఇష్ట మాత్రం మూడు చోట్ల ఉన్నది ఆ మూడు నేను వ్యాఖ్యానంలో ఇచ్చాను చూడండి ఇష ఆభీక్ష్ణ్యే అని ఒక పదము ఇషా అన్నప్పుడు ఆ ఇద్వర్ణం ఇష్యు మిగులుతుంది ఆభీక్ష్ణీయము అంటే అర్థం ఏమిటో రాశాను మరల మరల అగుక ఏదైనా ఒక పని రిపీట్ అయితే దట్ రిపిటేషన్ ని ఆభీక్ష్ణీయము అంటారు కాబట్టి ఇష అన్నది ఆభీక్ష్ణీయంలో ఆభీష్ణీయార్థంలో ఉంటుంది అది క్రియాదిగణంలో ఉన్నది క్రియాదిగణం అంటే ఇది తొమ్మిదవ గణము సో అంటే క్రి అనే ధాతువుతో ప్రారంభం అవుతుంది నా వస్తుంది క్రియాదిభ్యష్నా అనే సూత్రం చేత నా వచ్చి క్రీ నాతి అవుతుంది కాబట్టి ఇష్యు కూడా ఇష్యూ నాతి అవుతుంది మళ్ళీ మళ్ళీ చేయుట అనే అర్థం ఆ అర్థం ఈ సందర్భంలో కుదురుతుందా కుదరదు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి అర్థం కుదరాలి కదా మూడు ధాతువులు ఉన్నాయి కదా అని మూడింటి అర్థం ఒకరి చోట అన్వయించదు ఏదో ఒక అర్థం అన్వయిస్తుంది కాబట్టి ఇష ఆభీష్ణ్యే ఇక్కడ అన్వయించదు తీసు పక్కన పెట్టండి ఇక ఇష గతవు అని ఒకటి ఉన్నది ఇష్యతి అంటారు ఇషగతం ఇది దివాదిగణలో ఉన్నది దివాది ష్యన్ అనేటువంటి వికరణ ప్రచయం వచ్చి దివు ష్యాతి దికారానికి దేర్ఘం వచ్చి దివ్యతి అవుతుంది కాబట్టి అలాగే ఇష గత వెళ్ళుట ఇక్కడ వెళ్ళుట అనే అర్థం ఇక్కడ కుదరదు ఇంకా మూడో అర్థము ఇష ఇచ్ఛాయా అని మూడో అర్థం ఇది తుదాదుల్లో ఉన్నది తుదార్దుల్లో ఉంటే అర్థం తెలుసు అండి తుదాదిభ్య షహ ష వస్తుంది తుదు ఆతి తుదతి అయినట్టుగా ఇషు ఆతి ఇషతి అవుతుంది సో కాబట్టి అది ఆ అర్థం ఇక్కడ కుదురుతుంది తుదాది గణంలో ఉండే ఇషుధాతు ఇది అని మనం తీసుకోవాలి కాబట్టి ఆయన ఏమంటున్నారు ఇషుధాతు ఇషేహే అంటే ఇషుధాతువునకు అభీక్ణ్యార్థము గత్యర్థము ఇక్కడ సంభవము కాదు గనుక మనం ఈ ఇషితం అనేది ఇచ్చాము ఇచ్ఛ అర్థముగా కలిగిన ఇషుధాతువు యొక్క రూపము అని తెలుసుకోవాలి ఓకే ఇష ఇచ్ఛాయాం ఇక ఇష ఇచ్ఛాయాం అన్నప్పుడు ఇషుధాతు ఉంటుంది దానికి పక్కన తా ప్రతం చేర్చారు అది ప్రథమా యకవచనంలో ఇషితమ్మ అవుతుంది ముందు ప్రత్యయంలో ఇష్యు తాను ఉంటుంది ఇష్యు తానున్నప్పుడు దీనికి ఇడాగమన్ రాకూడదు న్యాయంగా అయితే ఇడాగమం రాదు అంచేతనే మనకి తెలుగులో తెలుగు సంస్కృతం కానీ తెలుగులో కానీ ఇష్టం అని ప్రయోగం ఉన్నది ఇష్టము నాకు ఇది ఇష్టము గీతలో కూడా నిత్యంచ సముచిత్తత్వం ఇష్టానిష్టోపత్తి ఇష్ట అనిష్ట ఇడాగమం అక్కడుంది లేదు అలాగే ఇక్కడ కూడా హేమ ఇష్టం అనాలి కదా మరి ఇషితం అనే ఇడాగమం అక్కడి నుంచి వచ్చింది అంటే ఇది వైదిక ప్రయోగము ఇక్కడ ఇడాగమము నార్మల్గా రాదు ఇషితం ఇట్ ప్రయోగస్తు ఇషితం అని ఆ ఇడాగమాన్ని ప్రయోగించారే అది ఛాందస ప్రయోగము అది మామూలుగా అయితే ఇషితం అని అనడానికి వీలు లేదు ఇష్టం అనే అనాల్సి ఉంటుంది అంటే వైదిక ప్రయోగము ఓకే ఇడాగమని రాకూడదు ఎందుకంటే ఇక్కడ ఇషధాతువు కంటే నిష్ఠాప్రత్యయానికి అదే తప్రతయానికి నిష్ఠా అని పేరు దానికి ఇరాగమని నిషేధించారు ఫర్ సమ్ రీజన్ ఇడాగమాన్ని నిషేధించి అక్కడ ఉన్న వ్యవస్థ ఏమిటంటే ఇషాతువుకి అది ఇచ్చా ఇచ్చార్థమైన ఇషధాతు ఉన్నదే అది ఏగణము తులాదుల్లో ఉంది దానికి ఇడాగమాన్ని వికల్పం చెప్పారు మామూలుగా అర్ధధాతుక సేడ్ వల దేహమే ఇడాగమాన్ని వికల్పంగా చెప్పారు అంటే ఇడాగమం వచ్చే రూపము రాజు రూపం రెండు ఉంటాయి కానీ తప్రతయానికి మళ్ళీ మాత్రం నిషేధం చెప్పారు ఇడాగమో అనేక ప్రత్యయాలకు వస్తున్నాయి అని ఎన్నెన్నో ప్రత్యయాలకు అన్నిటికీ వస్తుంది కానీ తా దగ్గర మాత్రం నిషేధం చెప్పారు అంటే వృద్ధిని చెప్పారు కాబట్టికల్పము అయితే పర్వాలేదు వద్దని స్పష్టంగా చెప్పారు కనుక కాబట్టి ఎడానికి చేయకూడదు కానీ వైదిక ప్రయోగంలో చేయబడి ఉన్నది కనుక దాన్ని ఛాందసము అన్నారు ఛాందస పదాన్ని రెండు అర్థాల్లో వాడతారు చాలా జిడ్డు మనుషుని పట్టుకునే ఉంటారు ఛాందసులు అర్థంలో వాడిని పాత చాలా బుద్ధిమంతుడు పోయిన బాగా పట్టుకున్నావు ఆ అర్థంలో వాడలేదు ఇక్కడ ఇక్కడ అర్థమే చందహ వేదం అంటే వైదిక అంచేతం నేను తెలుగులో వైదిక ప్రయోగము రాసాను ఎందుకంటే ఈ చాందస్ శబ్దం ఎలా వచ్చిందంటే ఈ వే ఈ మధ్యకాలంలో వేదం వల్లిస్తాడు ఏమంటే పండితుడనే ప్రసిద్ధి వచ్చేస్తుంది ఏమో అవార్డులు కూడా వచ్చేస్తాయి సత్కారాలు అవి ఉద్యోగాలు కూడా వస్తాయి ఒకప్పుడు ఇవేము ఇవి కావు ఈ మధ్యకాలంలో మంచి సపోర్ట్ వచ్చింది సమాజంలో విచ్ ఇస్ వండర్ఫుల్ కానీ వేదం వల్లిస్తాడు తప్ప ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క అర్థం తెలీదు పైగా ఘన వల్లిస్తానంటాడు అర్థం తెలుసుకోవచ్చు కదా క్రమాంతం అయిన తర్వాత ఘనెందుకు ఘన వల్లిస్తానంట ఆ ఘన వల్లించడానికి మూడేళ్లు పడుతుంది కష్టపడాల్సి ఉంటుంది రెండేళ్ళు మూడేళ్ళలో పడుతుంది ఆ రెండేళ్లు మూడేళ్లు అర్థం తెలిసేసుకోవచ్చు సంస్కృతంతో రూపునవాడైతే రెండేళ్లలో విద్యార్థి భాషలు చదివి మంచి మంచి విషయాలని తెలుసుకోవచ్చు అలా చెయ్యరు దాంతో ఏమైపోతారు అర్థం తెలుసుకోకుండా వల్లించి వాడు ఎలా తయారవుతాడు జడుగా తయారవుతాడు అందుతనే మైండ్ డల్ అయిపోతుంది పారాయణ చేసి వాళ్ళని నేను హెచ్చరిస్తూ ఉంటా మీరు పారాయణ పారాయణ అంటారు విష్ణు సహస్రనామం ఇది పారాయణ చే గీతాది పారాయణ చేయడం శుద్ధనవసరం విష్ణు సహస్రనామం లాంటి గ్రంథాన్ని మీరు పారాయణ చేస్తే సంతోషం మంచిది కానీ తెలుసుకుని పారాయణ చేయాలి తెలుసుకోకుండా అలాగా యంత్రంలాగా పారాయణ చేస్తూ ఉంటే మీరు యంత్రంలాగా తయారవుతారు ఆ టేపు రికార్డర్కి ఎన్ని తెలివితేటలు ఉంటాయో మీకు కూడా అన్ని తెలివితేట్లు ఉంటాయి ఒక సెన్స్లో టేపు రికార్డర్కి చాలా తెలివితేటలు ఉంటాయి ఏమిటి ఆ విష్ణుశాస్త్రనామాన్ని అంతని చక్కగా తప్పు లేకుండా చెప్తుంది మరిచిపోకుండా చెప్తుంది ఎప్పుడు మరిచిపోదు మీకు అదే గమనించారా ఎప్పుడైనా మరిచిపోతుందా విశ్వం విష్ణులో షట్కారో భూతభవ్య భవత్ప్రభు అన్న తర్వాత ఎక్కడికైనా జంపు చేస్తుందా కరెక్ట్ గా లైన్ ప్రకారం చెప్తుంది కాబట్టి మంచి తెలివితే అట్లా కానీ ఇంకో సెన్స్ ఇట్ హ్యాస్ నో ఇంటెలిజెన్స్ ఇట్ ఆల్ అది డంబ్ దానికి ఏమీ తెలియదు కాబట్టి మనం కూడా అలా తయారవుతాం అలా తయారైన వాళ్ళని చూసి వీడు జడు అనే అర్థంలో ఛాందస్ శబ్దాన్ని వాడుతున్నారు అలా వచ్చింది ఆ శబ్దం ఓకే కాబట్టి వేదం చదివేసుకుని వీడు జడుగా తయారైనాడు వేద జడు కూడా ప్రయోగము గలదు వేద జడ వేదేన జడ ఇచ్చ ఎనీవే దట్ ఈజ్ నాట్ ది పాయింట్ సో ఛాందస ప్రయోగము ఇప్పుడు మరి ఇషితం సెటిల్ చేశారు మరి ప్రేషితం ఎలా సెటిల్ చేస్తారు అంటే ఏం లేదు ఆ ఇషితంకి ముందు ప్రాణే ఉపసర్గపెట్టండి కానీ అర్థం మారుతుంది నియోగా ప్రేషితం ఇచ్చేత అదే పదానికి ఇషితం అనే పదానికే ప్ర అనే ఉపసర్గ ముందు పెట్టేస్తే ప్రేషితం అని ప్రయోగం సిద్ధిస్తుంది దానికి అర్థమేమిటి ప్ర ఉపసర్గ పెట్టేప్పటికీ ఉపసర్గ పెడితే అర్థం మారుతుంది ఇంక కోరుట అనే అర్థం పోయి నియోగించుట అనే అర్థం వస్తుంది ప్రేష ప్రేషతి అనే అర్థంలో నియోగిస్తున్నాడు అంటే పురమాయిస్తున్నాడు పనికి ప్రేరేపిస్తున్నాడు తెలుగులో ప్రేరేపించుట అనే ప్రేరణ అనేదే పురమాయించుట లాగా మారింది అది సో ఆ మంచిది ఇప్పుడు ప్రేషితం అంటే సరిపడుతుంది కదా ప్రేషితం ఎవడో పురమాయిస్తున్నాడు ఈ మనస్సుని కాబట్టి ప్రశ్న ఏమైనా ఉండొచ్చు ఎవని చేత ప్రేరితమై మనస్సు పడు ఉరుకుతున్నది అంటే సరిపడుతుంది ఎవని చేత ఇచ్ ఇష్టమై ఇచ్చి ఇచ్చ ఉండి ప్రేరితమై అలాగా ఇచ్ఛ ప్రేరణ రెండెందుకు ప్రేరణ అంటే సరిపడుతుంది కదా ఎవడైనా ఉరుకుతున్నాడు అనుకోండి ఎలా ఎవళ్ళు నియోగించారు నిన్ను అంటే ఫలానా వాళ్ళు నియోగించే నేను ఉడుకుతున్నాను సరిపడింది కాబట్టి కేన ప్రేషితం మనహా పతతి అంటే చాలు అలా అనకుండా కేన ఇషితం ప్రేషితం అంటే ఇచ్ఛ చేయబడినది నియోగించబడినది అని రెండు ఎందుకు చెప్పడం దానివల్ల ఏదైనా ప్రత్యేకమైన అర్థం వస్తుందా ఇక్కడ వస్తుంది ఎలాగా ప్రషితం ప్రేషణ విశేషవిషయాశంకా సేషవిదృశం వా ప్రేషణ కేన ప్రేషితం మనహా పద్ధతి అని మీరు దీన్ని బాగా భావన చేయగలగాలి అక్కడ భాష్యకారులు భాష్యం అల్పాక్షరంగా ఉంటుంది వారు ఊరికే రాయరు అల్పాక్షరాలతో చెప్పేసి ఊరుకుంటారు అది మనం వర్కౌట్ చేసుకోవాలి కేన ప్రేషితం మనహా పద్ధతి అన్నారనుకోండి ఎవరి చేత నియోగింపబడి మనస్సు ఉరుకుతోంది అని మీరు అనుకున్న మీకు మనస్సులో కొన్ని శంకలు ఆశంకలు బయలుదేరతాయి అంటే సందేహాలు పుడతాయి ఏమిటి ఆ నియోగించేవాడు ఎవడు అని ఒక ఆశంక బయలుదేరుతుంది తర్వాత ఎవడో ఒకడు ఉండి ఎవడు అంటే డూ ఊరికే అంటున్నాం ఓ పెద్ద ఆయన కాదు ఒక ఎలిమెంట్ ఒక తత్వము ఆ నియోగించే తత్వం ఏది ఒకటి దేన్ని నియోగిస్తోంది మనస్సును నియోగిస్తోంది అంటే మనస్సును నియోగించే తత్వము ఏదై ఉంటుంది అది ఏ విధంగా మనస్సును నియోగిస్తూ ఉండి ఉంటుంది అని రెండు శంకలు వస్తాయి ఎందుకంటే మనకు అలవాట్లో ఏముంటుంది ఎవడైనా కుర్రాడు ఉరుకుతున్నాడు అనుకోండి ఎవట్రా వీడిని నియోగిస్తున్నాడు అని శంక కలుగుతుంది అంటే ఫలానా నియోగిస్తున్నాడు అవును వాడికి వీడికి బంధుత్వం ఏమిటబ్బా వాడు వీడిని ఎందుకు నియోగిస్తున్నాడు ఏమిటి కనెక్షన్ ఏమిటి అని అని శంక కలుగుతుంది అంటే వాడికి వీడికి బంధుత్వం ఏం లేదు మరి వాడికి వీడు ఎందుకు అంటే కాదులేరా వీళ్ళ కుటుంబానికి ఏదో కొంచెం కష్టం వస్తాయి ఆయన మధ్యలో ఏదో కొంచెం సహాయం చేశాడు అని చేతను ఆ చనువుతో నియోగిస్తున్నాడు కాబట్టి ఎవరు నియోగిస్తున్నారు ఆ నియోగించే సమయ సందర్భమట్టిది అని రెండు శంకలు వస్తాయి ఏమండి అలాగే ఇక్కడ కూడా కేన ప్రేషితం మనహా ఏ తత్వము వెనకాల మనస్సు వెనకాలండి మనస్సును ముందుకు తోస్తోంది అసలు మనస్సుని నియోగించేటువంటి డైనమిక్స్ ఎలా ఉంటాయి బికాజ్ మనస్సు కుర్రాడు కాదుగా కుర్రాడైతే ఎలా నియోగిస్తారు లేదా ఎలా రానా అని పిలిచి నోటితో చెప్పి నియోగిస్తారు అలా చెప్పడానికి ఏదో కొంత చనువు ఇత్యాదులు అవసరం ఉంటాయి ఇక్కడ మనస్సుని నియోగించే తత్వము దానికి ఈ మనస్సుకి ఉండే రిలేషన్ ఏమిటి ఏ హేతు ఏ సందర్భంలో ఆ తత్వము మనస్సుని ప్రేరేపిస్తోంది అని అనే శంక బయలుదేట్లు కదా ఇప్పుడు వాగింద్రియాన్ని మనస్సుని యోగిస్తోంది అని అన్నారనుకోండి హావ్ అనే ప్రశ్న పుడుతుందా పుట్టదా పుడుతుంది అప్పుడు ఎలా పుడుతుందంటే దానికి సమాధానం చెప్తాం ఏమని చూడు మనస్సు దేనిని సంకల్పిస్తే మనసాయన్ మనుతే తదేవ వాచా మనస్సును దేనికి సంకల్పిస్తావో ఆ సంకల్పానికి తగ్గట్టుగా ఇక్కడ ప్రాణవాయువు బయలుదేరి అది ఒక రూపాన్ని సంతరించుకుని ఈ నోట్లోకి వచ్చేప్పటికి అక్కడ ఉండేటువంటి ఉచ్చారణ ప్రక్రియని మోడిఫై చేసి కరెక్ట్గా మనస్సు ఎలా సంకల్పించిందో అలాగే నోరు బిహేవ్ చేసి వీడు పలుకుతున్నాడు అని ఒక డైనమిక్స్ మనం చెప్తుంది దానికి అలాగే ఈ మనస్సును ఏదో ఒక తత్వాన్ని యోగిస్తోందన్నాము రెండు శంకలు బయలుదేరుతాయి ఒకటి ఆ తత్వమేమిటి రెండు అది మనస్సును నియోగించేటువంటి ప్రక్రియ ఎట్టిది దానికి మనస్సుకి ఉండేటువంటి సంబంధం ఎట్టిది ఏ సంబంధాన్ని పురస్కరించుకుని మనస్సు మనస్సును అది నియోగిస్తోంది అనే శంకలు బయలుదేరతాయి ఇప్పుడు పక్కనే ఇషితం అనే మాట వేయడం చేత ఈ రెండు శంకలు కూడా అవతల పోతాయి ఎందుకని హేన ఇషితం అంటే అది పని కట్టుకుని మనస్సుని ప్రేరేపించుట లేదు నియోగించుట లేదు కేవలము అది అక్కడ రూపంగా ఉంటుందంతే దాని ఎందు ఒక ఇచ్చ ఉంటుందంతే ఒక ఇచ్చ ఆ ఇచ్చ ఆత్మ చైతన్యమే అనుకోండి ఆత్మ చైతన్యము నందు ఒక చిన్న మూమెంట్ బయలుదేరుతుంది ఇచ్చారూపమైన మూమెంట్ దాని కారణంగా మనస్సు ఉరికేస్తుంది కాబట్టి మనస్సు స్వయం ప్రేరణతో ఉరుకుతోంది అలాగని ఎంటైర్లీ స్వతంత్రంగా స్వయం ప్రేరణతో ఉరుకుట లేదు దాని వెనుక దాని వెనుక చైతన్యము ఇచ్చా చైతన్యాన్ని బోధిస్తుంది కాబట్టి చైతన్యాత్మకమైన తత్వము ఒకటి గలదు ఆ తత్వము ఉండబట్టి ఇది ఆ తత్వము చేత ఆ తత్వము యొక్క సన్నిధానము చేత సన్నిధి చేత ప్రేరితమై ఈ మనస్సు ఉరికేస్తోంది ఇది ఎలాగో చెప్తా చూడండి ఒక ఆయన వచ్చాడు వచ్చే అక్కడ శివలింగం కనపడింది కనపడేపటికి అరే బాగుంది శివలింగం అనుకుని వెంటనే ఆయన పరిగెత్తి కమండలంలో నీళ్లు పట్టుకు దక్కావచ్చు వచ్చేప్పుడు మారేడు దళాల రెండు ఉంటే కూడా పట్టుకు దక్కావచ్చు అవి వాటిని ఆ శివలింగం మీద పోసి రెండు దళాలు శివలింగం మీద పెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవళ్ళు ప్రేరేపించారు శివలింగం ప్రేరేపించింది ఎలా ప్రేరేపించింది ఇరవై వేలరా నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చెయ్యి అని ప్రేరేపించిందా లేదో సన్నిధి మాత్రము చేతనే ప్రేరేపించింది అది ఇషితం అంటే ఇచ్ఛంటే అది ఇట్ ఈజ్ యాజీఫ్ యాజీవ్ శివుడు అలాగా అభిషేక ప్రియుడు ఆయనకే అభిషేకమునందు ప్రీతి గలదు అదే ఇచ్ఛ అది తెలిసింది వీడికి తెలిసేసి ప్రేణి తెచ్చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసేస్తున్నాడు ర్థమైందండి అంతే తప్ప శివలింగం పని తట్టుకునేవి వీళ్ళని అభిషేకం చేయమని చెప్పచ్చు కాని శివుడు మాత్రం అభిషేక ప్రియుడు ఆ విధంగా లోపల ఒక తత్వము ఆ తత్వము యొక్క సన్నిధి మాత్రమే ఒక ఇచ్చగా స్వీకరింపబడి దానిచేతను ప్రేరితమైపోయి ఈ మనస్సు తన విషయము గురించి ఉరికేస్తోంది రిగో ఆ సన్నిధి ఎట్టి అని అర్థమైందండి ఇప్పుడు మీరు పీఠాధిపతుల దగ్గరికి వెళ్తే ఆ పీఠాధిపతులకు పేరు ఉంటుంది ముఖ్యంగా శృంగేరిలో ఉంది ఆ పేరు ఇంకా మీరే చోట్ల ఏం లేదు ఈ మంచిగా చిన్నస్వామి ఒక ఆయన వచ్చారు కదా ఆయనకి సన్నిధానం అని పేరు పెద్దస్వామికి మహాసన్నిధానం అని పేరు ఏమండి నేను వెళ్ళి భారతీయ తీర్థ గారిని చూడాలనుకుంటున్నాను అని నేను వెళ్ళి అడిగాను అనుకోండి అడిగితే వాళ్ళు ఉరిమేస్తారు నా మీద ఉరిమేయడమే ఏ ఏ మాట్లాడుతున్నాను అలా కాదండి నేను భారతీయ తీర్థ గారిని చూడాలని భారతీయ తీర్థం అంటాడు ఏంటి మహాసన్నిధానం అను మహాసన్నిధానం అనాలి ఈ కిందన్న కుర్రాయిన్ని ఏమనాలి సన్నిధానం అనాలి నాట్ నెససరీ బట్ దర్ ఈజ్ హౌ ద బిల్డప్ ది సిస్టమ్స్ ఏదో వాళ్ళు ఆ రకంగా కొంత ప్రొఫైల్ని బిల్డప్ చేసుకుంటారు ఒకప్పుడు అవసరమేమో అనిపిస్తుంది ఆ పేర్లు అలా ఎందుకు వచ్చాయంటే నా అభిప్రాయం ఏమిటంటే మీకు మఠంలో అందరూ కష్టపడి ఇటు అటు హడావిడిగా పనులు చేసేస్తూ ఉంటారు ఒకడు పూజ చేసేస్తూ ఉంటాడు ఒకడేమో క్లీన్ చేసేస్తూ ఉంటాడు ఆ టెంపుల్ని ఒకడు పువ్వులు కోసపట్టుకు వచ్చేస్తూ ఉంటాడు వీళ్ళందరూ పనులు చేసేస్తూ ఆయన పిలిచి పని చెప్పినట్టుగా ఏమీ ఉండదు ఆయన అలా సన్నిధానంలో ఉంటాడు ఆయన మహాసన్నిధానము సన్నిధానము వారు అలా కూర్చుని ఉండగానే వీళ్ళు పనులు చేసేస్తూ ఉంటారు ఎవరన్నా కాలర్ పట్టుకునే ఎలా ఈ నీళ్ళని పట్టుకొస్తున్నావు అంటే మహాసన్నిధానం వారి యొక్క వారు అభిషేకం చేయబోతున్నారు కాబట్టి పట్టుకొస్తున్నారు ఆయన నీతో చెప్పారా అంటే వేరేదే పక్కర్లేదు వారు అభిషేకం చేస్తారని నాకు తెలుసు నేను పట్టుకొచ్చేస్తున్నాను అందరూ అలా చేస్తారు అది దట్ ఈస్ జనరల్ సెన్స్ ఒకప్పుడు ఆయన చెప్పచ్చు కూడా నా ఎగ్జాంపుల్ ఉనికి అంత మాత్రమే ఓకే ఆరకంగా ఇక్కడ ఏదో ఒకటి ఉన్నది దాని యొక్క ఉనికి మాత్రము చేతమే ప్రేరితమయ్యి అయితే మరి భూ సప్త అని కదా ఇషితం అని చెప్పడం అంటే ఆ ఉన్నది జడము అది జడము కాదు అది ఉన్నది చేతనము ఇచ్ఛ అని చెప్పడం ఇచ్చా అనేది చైతన్యధర్మం జడానికి ఇచ్చ ఉండదు కాబట్టి అభిప్రాయం అనేది ఎవరికి ఉంటుంది చేతనుడికి ఉంటుంది కాబట్టి ఆ లోపల ఇచ్ఛా అనే శబ్దము చేత సూచించబడిన ఆ చైతన్య ఘనమైన తత్వం ఒకటి గలదు దాని ప్రెజెన్స్ చేతనే దాని సన్నిధానం చేతనే ప్రేరణను తెచ్చుకుని ఇవి ఈ మనస్సు ఉరికేస్తోంది ఓ రకంగా మనస్సు ఉరుకుతోంది అంటే అది స్వయం ప్రేరణయే కానీ ఆ స్వయం ప్రేరణ మరి అంత స్వయమేం కాదు అది ఆ ఇషితం ఒక చైతన్యతత్వం యొక్క సన్నిధిలో మాత్రమే దీనికి అటువంటి ప్రేరణ కలుగుతుంది లేకపోతే అసలు కలగనే కలగదు కాబట్టి దేని సన్నిధిలో ఈ మనస్సు స్వయం ప్రేరితమై ఉదుకుతోంది అని ప్రశ్న ఓకే ఇప్పుడు చూడండి రెండు శంకలు చెప్పాం కేవలం ప్రేషిత శబ్దాన్ని ప్రేషితం అనే వాడేస్తే ప్రేషయత ఎవడు ప్రేరేపించువాడెవడు ఆ ప్రేరేపించే ప్రక్రియ ఎక్కిది అని రెండు శంకలు కలుగుతాయి ఇషితం ఇతి తూ విశేషణే సతీ తదుభయం నివర్తతే ఇషితం అనే విశేషణం వేయగానే అంటే అదే మీరు భావన చేయాల్సిందే కేన ప్రేషితం అంటే ఎవరిలో పని కట్టుకున్న అనిపిస్తుంది కానికేన ఇషితం ప్రేషితం మనహా అనేప్పటికీ ఓహో దేని సన్నిధి మాత్రం చేతనే ఈ మనస్సు ప్రేరణను పొంది పనిచేస్తోంది అనే భావన స్పష్టంగా తెలుస్తుంది అది కాబట్టి ఆ పైన చెప్పిన రెండు శంకలు కూడా వెనక్కిపోతాయి ఇషిత శబ్ద ప్రయోగం చేత అంటే ఇప్పుడు ఒక స్పెషల్ మీనింగ్ నిర్ధారితమవుతుంది ఇషితం ప్రేషితం అన్నంచేత ఒక స్పెషల్ మీనింగ్ నిర్ధారితమవుతుంది ఏమిటా స్పెషల్ మీనింగ్ కచ్చా మాత్రేణ ప్రేషితం అర్థ విశేష నిర్ధారణ రెండు శంకలు వెనక్కిపోతాయన్నారు ఇందుకు ఎలా వెనక్కుపోతాయి అంటే ఓహో ఇక్కడ కేవలము ఇచ్చ మాత్రమే గలదు ఇషితం ఇచ్చ ఒక తత్వము గలదు దాని ఎందు ఇచ్చగలదు ఆ ఇచ్ఛ వల్లనే ఈ మనస్సు ప్రేరితమవుతున్నది అని ఒక స్పెషల్ మీనింగ్ వీడి బుద్ధిలో నిశ్చితమవుతుంది అర్థ విశేషము బుద్ధిలో నిర్ధారితమవుతుంది ఏమండి నిర్ధారణాత్ ఇక్కడ నిర్ధారణము దీర్ఘం ఉంది ధర్వ ధాతూ ధర్వ నిరూపసర్గ సరే అనా అనే ప్రత్యయం వచ్చింది యువర్నాకం యు యుప్రత్యయం వస్తే నిర్ధర్ అనా దానికి ఆ దీర్ఘం వచ్చింది ఆ ధరలో ఉండే ఆ కాలానికి దీర్ఘం వచ్చింది ఓకే సో నిర్ధారణ అని భాష్య ప్రయోగం తప్రత్యయం చేసినప్పుడు దీర్ఘం రాదు కాబట్టి నిర్ధారితము అనకూడదు ఏమనాలి నిర్ధారితము అనాలి అక్కడ తా మీద ఇరాగమం వస్తుంది ధర్మధాతువు మీద ఇడాగమం వస్తుంది పఠ మీద పతువు మీద వచ్చినట్టుగా ధర్మ మీద కూడా ఇలాగమం వస్తుంది కాబట్టి నిర్ధరిత ఇక దీర్ఘం కాదు నిర్ధారితము అనాలి స్ట్రిక్ట్లీ స్పీకింగ్ నిర్ధారితము అనాలి కానీ మీరు లోకంలో ఏమంటారు నిర్ధారితము అంటూ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే పాడిని సూత్రంలో ఒక చిన్న ఎక్సెప్షన్ పెట్టుకోవాలి పెట్టుకుని నిర్ధారితము అనేదాన్ని మనం సాధుప్రయోగం చేయాలి ఎందుకంటే లోకంలో అందరూ నిర్ధారణాత్మనుంది కాబట్టి ఈ అనా వచ్చిన చోట అనా అది వచ్చిన చోట ఎలా అయితే ధర్మ మీద అకారానికి దీర్ఘం వచ్చిందో ఈత వచ్చిన మీదప్పుడు కూడా ధర్మ మీద అకారానికి దీర్ఘం వచ్చేస్తుంది అని అలా చెప్పుకుంటున్నారు కాబట్టి కానీ తెలుసున్నవాళ్ళు నిర్ధారితము అని అంటారు కానీ నిర్ధారితము అని ఎవడైనా అంటే విన్నవాళ్ళకి ఏమీ అర్థం కాదు నిర్ధారితము అంటే చక్కగా అర్థమవుతుంది కానీ ఇక్కడ ఒక అర్థ విశేషము నిర్ధారింపబడుచున్నది ఇషితం ప్రేషితం అనే రెండు శబ్దములను ప్రయోగించుట వలన కాబట్టి ఇషిత శబ్దాన్ని అదనంగా ప్రయోగించటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఎవళ్లు పని కట్టుకుని వీణ్ణి మనస్సును పురమాయిస్తున్నారు అనేటువంటి ఆ పురమాయింపు యొక్క స్వరూప స్వభావము నీటివి అనే ఈ శంకలు అవతలిగిపోతాయి పోయి మహాసన్నిధానం వారు ఉన్నప్పుడు అన్ని పనులు అలాగే అక్కడ మహాసన్నిధానం ఒకటి ఉన్నది ఆ సన్నిధి మాత్రం చేతనే ఈ మనస్సు ఉరికేస్తోంది అయితే ఆ సన్నిధి జడమనుకోవద్దు దానికి ఇచ్చని పెట్టండి ఇచ్చని పెట్టినట్లయితే అది చేతనమవుతుంది కాబట్టి చేతన సన్నిధి ఎందు ఈ మనస్సు ఉరికేస్తోంది ఆ చేతన తత్వం ఎట్టిది అని ప్రశ్న ఓకే దేని పూర్వపక్షం అది తర్వాత క్లాస్లో చూద్దాం దర్ణి పూర్ణమేవాశిష్యే శాంతి శాంతిశాంతి హరి